బలమని ఈ స్మృతి జ్ఞానం ప్రభావితం అయ్యేటట్లుగా మనం బ్రహ్మ జ్ఞానాన్ని అభ్యసించాలి ఆ బ్రహ్మానుసంధానం చెయ్యాలి ఆ బ్రహ్మానుభూతి సహజమవ్వాలి అట్లా ఎప్పుడైతే ఈ బ్రహ్మనిష్ట సహజమవుతుందో నీకిక ఈ స్మృతి జ్ఞానం ఆకార వికారిత్వాది లక్షణాలను కోల్పోతుంది వెరీ వెరీ అలా ఎవరికైతే అయ్యిందో వాడు జీవన్ముక్తుడు వాడు అయమాత్మా బ్రహ్మ వాడు మాత్రమే ఈ కేవల ఆత్మ నిర్ణయాన్ని తెలుసుకోవడానికి సమర్థుడు అటువంటి నిర్ణయాన్ని పొందే ప్రయత్నం చెయ్యాలి చాలా జాగ్రత్తగా చెయ్యాలి విషయములకు విలక్షణమైన నాకు ఆకారం అన్న అంశం లేదు వాస్తవానికి మట్టికి ఆకారం ఉందా కొండకు ఆకారం ఉందా అని మనం ఒకసారి విచారణ చేస్తాం ఆకాశానికి ఆకారం ఉందా మిగిలిన నాలుగు భూతాలకి ఆకారం ఉందా అలాగే సూర్యుడికి ఆకారం ఉందా ప్రకాశానికి ఆకారం ఉందా ఇలా ఆధారము అన్న విమర్శ చేసినప్పుడు ఆధేయమునకు ఆకారం ఆధారమునగా ఆకారం లేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉదాహరణ చెప్తాను ఇంకో ఉదాహరణ తల్లి గర్భంలో ఉన్న శిశువుకి తల్లి ఎలా ఉంటుందో తెలియదు పుట్టేంత వరకు ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువుకి తల్లి ఎలా ఉంటుందో తెలియదు తెలియకుండానే ఆధారం చేత తయారు చేయబడుతున్నాడు తెలియకుండానే ఆధారం వలన తయారవుతున్నాడు ఆకారాన్ని పొందుతున్నాడు ఆఖరికి సుఖ దుఃఖాలను కూడా పొందుతున్నాడు తల్లి గర్భంలో వికారాన్ని కూడా పొందుతున్నాడు మరి మానవ జన్మ పుట్టుకలోనే ఉంది చూడండి ఆకార వికారిత్వం పొందుతున్నటువంటి గర్భస్థ శిశువుకి తన ఆధారమైన తల్లి ఎట్లా తెలియకుండా పోయిందో జన్మించిన తర్వాత మాత్రమే తల్లిని గుర్తించగలిగింది తండ్రిని గుర్తించలేడు మళ్ళా తల్లిని మాత్రమే గుర్తించగలడు మళ్ళా ఈ తల్లి చెప్పాల్సిన బాబు ఎడుకో నీ తండ్రి ఇంకా అప్పటి నుంచి వాడిని వదిలిపెట్టడిగా జాగ్రత్తగా నీ జీవన క్రమంలోనే ఈ రహస్యం ఇవడి ఉంది నీ ఆధార స్థితిలో ఏముంది సచిదానంద లక్షణం ఉంది నీ వ్యవహార స్థితిలో ఏముంది జీవ లక్షణం వ్యవహార స్థితిలో ఉన్న జీవ లక్షణాన్ని జాగ్రత్తగా విచారించి విడిచి ఆధార లక్షణమైనటువంటి సచిదానంద నిత్య నిర్మలత అనే లక్షణాన్ని ఆదిశక్తి యొక్క దయచేతను పొందాలి ఇదే అమ్మదయ అంటే అందరూ శరణవరాత్రులు అమ్మవారిని ఎందుకు పూజిస్తారయ్యా అంటే ఈ ఆకార స్థితి నుంచి నిరాకార స్థితికి నిరాధారం సర్వాధారం నుంచి నిరాధార స్థితికి బాగా గుర్తుపెట్టుకోండి రెండు చోట్ల ఉపయోగపడుతుంది వ్యష్టిగానేమో ఆకార స్థితి నుంచి నిరాకార స్థితి సమిష్టిగానేమో సర్వాధార స్థితి నుంచి నిరాధార స్థితికి సర్వాధార స్థితి నుంచి నిరాధార స్థితికి పరిణామాన్ని ఇచ్చేదేమో పరాశక్తి ఆకార స్థితి నుంచి నిరాకార స్థితికి నీకు పరిణామాన్ని ఇచ్చేదేమో ఆదిశక్తి ఆకార స్థితిలో నీకు పరిణామం వస్తుంది మళ్ళా అవేమో ఇచ్ఛాక్రియ జ్ఞానశక్తులు అంటే ఆకార సహితమై తెలియబడనటువంటివి కూడా చాలా ఉన్నాయి అజ్ఞానం చాలా ఉంది ఆ అజ్ఞానాన్ని అంతా దూరీకరింపజేసేదేమో ఇచ్ఛాక్రియ జ్ఞాన శక్తి యొక్క సహాయం పరిణామం పూర్తయిన తర్వాత నీకు ఆధారాన్ని నిర్ణయం చేసుకోవలసినటువంటి అవసరం వస్తుంది ఆకారం నుంచి నిరాకార స్థితికి పరిణామం తెలిసి వికారిత్వం నుంచి నిర్వికారిత్వానికి పరిణామం తెలిసి అప్పుడు నువ్వు సచిదానంద లక్షణంతో స్వరూప జ్ఞానంతో ఆదిశక్తి యొక్క కృపచేత ఉంటాడు ఇలా ఉంటే సరిపోతుందండి చాలదన్న ఈ సర్వాధార స్థితి నుంచి నిరాధార స్థితిని తెలుసుకోవాలి అది సమిష్టిలో ఉన్న పరిణామం ఆ పరిణామం పూర్తయితే గాని సచిదానంద స్థితి నుంచి సత్యం జ్ఞానం అనంతమనే స్థితికి పరిణామం పూర్తవు ఈ రెండు పరిణామాలు ఆదిశక్తి పరాశక్తి చేతిలో ఉంటాయి సవి వి సంకల్ప వికల్పాత్మకమై సాకారమై సవిషయమై సవికారమై ఉన్న అంతా కూడా ఇచ్చాక్రియ జ్ఞానశక్తులే పనిచేస్తాయి ఈ ఇచ్ఛాక్రియ జ్ఞానశక్తులు కూడా నిరాకారమే శక్తి నిరాకారం పదార్థమే సాకారం జాగ్రత్తగా పదార్థ స్థితి నుంచి సాకారమైన పదార్థ స్థితి నుంచి సవిషయమైన పదార్థ స్థితి నుంచి నిర్విషయము నిరాకారము నిర్వికారము అయినటువంటి శక్తి స్వరూప నిర్ణయానికి నువ్వు ఎదగాలి ఎదిగిన తర్వాత ఏం చేయాలి ఆ శక్తికి అవతల ఉన్నటువంటి బ్రాహ్మీభూత స్థితిని బ్రహ్మనిష్టని పొందాలి ఆ తర్వాత ఏం చేయాలి దానికి అవతల పరమై ఉన్నటువంటి పర బ్రహ్మ పొందాలి